మూసుకుందాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభా సర్వశక్తి సర్వాధికారి మీ ఘనమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మహాకాశములు పట్టచాలుని గొప్ప దేవుడవు అద్వితీయుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తవు సర్వకృపా నిధివైన మా దేవుడు సర్వశక్తుడు తండ్రి మీకు స్తోత్రములు ప్రభావ ప్రేమ కలిగిన దేవుడో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడో ప్రభావ మా కొరకాలు సిలలో ప్రాణం పెట్టిన దేవుడో తండ్రి నీ మరణం ద్వారా ప్రభా మాకు జీవం ను అనుగ్రహించిన దేవుడు ఇతర జీవానికి మిమ్మల్ని వారసులుగా చేసిన దేవుడు ప్రభావ తండ్రి యాజక రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని మార్చిన దేవుడు తండ్రి మీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ నీ గడిచిన కాలం అంతా తండ్రి నీ ఉచితమైన కృపతో నీకు అపారమైనటువంటి ప్రేమ కనికరములతో వాత్సల్యంతో ప్రభావ మమ్మల్ అందరినీ కాచి కాపాడుతూ వచ్చినందుకై వందనాలు తండ్రి ఏ యోగ్యత లేదు ప్రభావ అటువంటి మమ్మల్ని తండ్రి మమ్మల్ని సజీవులుగా వచ్చినందుకై కృతజ్ఞతాస్తి చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఎందుకు తండ్రి సాయంత్రకాల సమయంలో తండ్రి నీ పాదాలు చెంతకు వచ్చినాం ప్రభా జ్ఞాపకం చేసుకోనండి కనికరించండి నా ప్రభ జరగను ఈ నారదనంతట్లోనూ ప్రభ మీరే తోడుగా ఉండి ప్రార్థిస్తున్నాం రావాల్సిన వారందరినీ కూడా ప్రభ త్వరపెట్టి మీరు తీసుకురండి ఎక్కడ కూడా నిర్లక్ష్యం అలక్ష్యం లేకుండా సహాయపడండి ప్రతి బిడ్డనైనా నేను మీ సన్నిధిలో చేరినైనా మీ సన్నిధులు ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని ప్రభావ పొందుకుంటే మీరు ఎప్పుడు రూపచూపమని ప్రార్థిస్తున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామను కూడింటే అక్కడ ఉంటారన్నారు ప్రభా ఇదిగో తండ్రి ఈ రోజునైనా స్కైప్లో ఆన్లైన్ లో మేము కూడుకుని ఉంటుండగా మా మధ్యలోనికి మీరు దిగిరండి మమ్మల్ని కూడా మీ ఆత్మతో నింపండి ప్రభా పాటల ద్వారా మహిం పొందండి వాక్యం ద్వారా ప్రభ మాతో మాట్లాడండి మా సరి సరిచేయండి నా ప్రభావ మీకు ప్రీతికరమైన జీవితం ప్రభా సేవ మేము చేయనట్లుగా సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి మీరు జవాబు అనుగ్రహించండి నమ్మదగిన దేవుడు జీవం కలిగిన దేవుడు ప్రభ నేనా ప్రభావ మీరే తండ్రి మీ వాక్యమే మాకు శక్తి ప్రభ కాబట్టి తండ్రి మీ వాక్యం ధర మిమ్మల్ని నడిపించమని గొప్ప తండ్రినైనా ప్రభా ముందున్న సమయం అంతటినీ మాకు దీవెనకరంగా చేయండి ఆ మీటింగ్ అంతటి ప్రభా మీరే ఆధిపత్యం వహించి నడిపించమని మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ మేన్ ప్రజల గురు మంచికా పరిణా కుదు ఆరాధనా ఓ ఆరాధనా స్తు నీకే ఆరాధనా ఓ ఆరాధనా స్తు నీకే నా మంచికా పరిణా కుయేమి ఏ వా దేరునా మంచికా ఓ కులెదు ఆరాధనా ఆరాధనా స్తురాధనాకే ఆరాధనా ఓ ఆరాధనా స్తు ఆరాధనానికే పాచికలో పరుండజేసి నన్ను పోషించును శాంతి జలముల చింతనరి దాహము తీును పాచి పరుండజేసి నన్ను పోషించును క్షా జలముల చింత నడిపి దాహము తీర్చును నీనామంబట్టి నీటి మార్గములో నన్ను నడిపించును నీనామంబట్టి నీటి మార్గములో నన్ను నడిపించును ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనానికే ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనానికే శత్రువుల దుటా నా కుబోజనము సీద పరచితివీ నూనె తునా అంటియున్నా అభిషేకం చేసి వీ శత్రువుల దృతారాకనము శీత పరచితి వీ నూన తునా అంటి యు అభిషేకం చేసి వీ నైవృత్కు దీనములు కృపాక్షేమ ములై వెంటే నైవచ్చును చిరకాళము నే యే హో మందిరం నీవాసము చేసేదను ఆరాధనా ఓ ఆరాధ స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా ఓ ఆరా స్తుతి ఆరాధనా ఏహో వృ మ పరిణా కు ఏమి లేదు ఏహోవా దేవుడు నా మంచిక పరిణాకు కుల తలెదు నా దుఃఖ దినములో నను చూచువాడ ఎల్లు ఇవేణయ్యా పిలచిన తోడు నేనా చెంత చేరి బలపరుచు ఎరా నా దుఃఖ దినములో నన్ను చూచువాడవు ఎల్లో నీ వేణయ్యా పిలచిన తోడు నేనా చెంత చేరి బలపరుచు ఎరా ఒంటరిగా ఉన్న పొరుణోడుచే ఏం మనివయ ఒంటరిగా ఉన్న పొరుణా తోడు నడుచే ఏం మనివే ఆరాధనా ఓ ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా ఓ ఆరాధనా స్తు ఆరాధనా నీకే హే హో రూపా నా మంచికా పరిణా కుదు హే వేబుడు నా మంచిక పరిణా కు కొల తలూ రాధనా ఓ ఆరాధనా స్థితి ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనా స్రాధనా అేసరా బ్రదర్ శేఖర్ బ్రదర్ ప్రేస బ్రదర్ సోదరం ప్రభా పరశుద్ధ రాజీవంగ తండ్రి అబ్రాహం గొప్ప ఎన్నికలైన వాడను ప్రభా ఎన్నుకొని వెల్లు లేని చేత వెళ్ళి పెట్టి కొన్ని వీళ్ళు మాదరు ఒక బదవి చేసినా నీకు వందనాలు నీకేం మహిమా ఘనత కలుగును గాక దేవా మరి మరి లో మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి వందనాలు పేర్లో కూర్చున్న ప్రతి బిడ్డని దీవించి మరి వేసు మరి కూరడానికి టైం లేక మరి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ప్రభా అందరినీ మనలో విధంగా సమకూర్చడానికి జ్ఞానం తెలివి దచ్చి ఈ వాక్యం కనుక మాట్లాడుకుని పార్ల మంచి వార్తామానం ది జ్ఞానం తెలియదైతే ఈ ప్రభా ప్రతిదీ నీ వద్ద నుంచే వస్తుంది కాబట్టి దేవా నీకు మూర్ పెడితే సాయం చేసి నడిపించే దేవుడు నీ ఇష్టానుసరంగా మేము ఉండాలా నీ చిత్తం మా పట్ల నేను నెనివేర్చబడాలా దేవా నీకు ఇష్టానుసరంగా మేము ఉండాలా మీరు చేసి వాక్యందరం మాట్లాడమని సుఖరిస్తున్న విజ్ఞాంతండి అమ్మేన్ సిస్టర్ హలో బ్రదర్ చెప్పండి బ్రదర్ ఉన్నారా చెప్తున్నా సిస్టర్ నిర్గమ్మ ఖండము ముప్పై ఒకటో అధ్యాయము నేను చదువుతాను సిస్టర్ నిర్గమ్మ ఖాండము ముప్పై ఒకటో అధ్యాయము మొదటి నుంచి మరియు యహోవా మోసతో ఇట్లా చూడుము నేను యూధ గోత్రంలో ఊరు మనవడును ఊరు కుమారులు అయిన అను అన్న పేరు గలవాణిని పిలిచి తిని అలలుయ్య కదా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు అలలుయ్య మరి ఆ యొక్క దేవుని యొక్క పనులు జరగాలంటే మరి ప్రతిదీ దేవుని నుంచి వస్తుంది అంటున్నాడు మరి ఇక్కడ మోసే కాలంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మందసం తయారు చేయడానికి మరి ఏ విధంగా తయారు చేయాలా అది ఒక్కొరితో కాదు కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న ఊరు మనము రానే పేసలేనన్న ఒక పేరు దేవుడు పిలిచిందడా అలలుయ్యా కదా ఈ దిన మనని దేవుడు ఒక్కో పేరు పెట్టి పిలుస్తా ఉన్నారు అలలుయ్యా కదా ఏ విధంగా పిలుస్తాడో మనకు తెలియదు అలలియ అందుకే మనం ఏం చేయాలా దేవుందరూ గడపాలా అలలుయ్యా ఉస్థిరాని ప్రార్థనతో దేవుడు మాయం పరచాలా దేవుని దగ్గర గడపాలా ఎప్పుడు ఏ టైం దొరికినా దేవుని దగ్గర మనం బతి మాలుకుంటే ప్రాధేయపడి దేవుని దగ్గర మనం బతిలాడుకున్నాలా అలెలుయ్య కదా బతి దేవుడు తన ఇష్టానుసరగా తీర్చి దీదు వాక్యం ద్వారా చెల్లిస్తా ఉన్నాడు అలెలుయ్య అయితే మరి ఏమంటున్నాడు ఇక్కడ విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును ఒదుగుటకై రత్నములను సానబెట్టుటకు ఆ కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగున్నట్లు వాణిని దేవుని ఆత్మ సంపూ పూర్ణునిగా చేసియున్నాను అలలియ కదా దేవుడి మాట్లాడుతా ఉన్నాడు మోషతో మరి వెండి బంగారు పనులు చేయడానికి ఇనుము పనులు చేయడానికి ఇత్తడి పనులు చేయడానికి రత్నములను పొదిగించడానికి సానబెట్టుటకు కర్రలను కోసి చెక్కుటకు మరి సాన చేయడానికి ఆ కమ్మరి కుమ్మరి వీ పనులని చేయడానికి దేవుని దగ్గర నుంచే జ్ఞానం వస్తుందంట అలలియ కదా మనకు జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర మోర్ దేవుడు జ్ఞానం ఇస్తా అంటోను మనం కదా దేవునికి ఇష్టానుసారగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ప్రార్థనలు ఎప్పుడైతే గడుపుతామో దేవునికి మనం ఏ విధంగా ఉంటామో దేవుడు అంటే తన ఇష్టానుసారగా మనల్ని వాక్యం ద్వారా దేవుడు సేవిస్తా ఉన్నాడు అలెలుయ్యా అలలియ అయితే మరి ఇక్కడ కీర్తనలో ఏముంటది కీర్తనలో మొదటి ఉద్యాలు ఒకటో ఉదయంలో యహో ధర్మశాస్త్ర ధన్యుడని ఇక్కడ వాక్యం దా చెల్లిస్తానని నేను కీర్తన తీశా అలలియా అలలియా ఆ కీర్తనలు ఒకటో అధ్యాయంలో ఏముందంటేల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిల్వక అపహాసకులు కూర్చున్న చోటునను కూర్చునక ఎహోవ ధర్మశాస్త్రం మందు ఆనందించుటూ దీవారాతులు ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం దా చెల్లిస్తా ఉన్నాడు కదా అమ్మాయి ఒకనొకన దినంలా ఏం చేసిన అంటే అలలియ మరి నేను ఈ వాక్యంలో ఉన్న దీన్ని బట్టి దేవునికి ప్రార్థన చేసిన దేవా ఆ రోజు మోసకి విడుదల ఇచ్చినావు అలలియ మోస ఇజ్రాయల్ మీరు విడుదల దేవా మరి నేను ఒక పని విషయంలో కొన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల దగ్గర ఒక అతని దగ్గర నేను జీతం ఉండండి చిన్న సాక్ష్యం కూడా చెప్తా జీతం అయితే అతని దగ్గర పనిచేస్తే కఠినంగా ఉండే ఆ పని వదిలేస్తే వేరే మార్గం లేకుండా అలలయ్య మరి నేను ఇబ్బంది ఉండే కొన్ని రోజులు కొన్ని ఏండ్లు పనిచేసినా నేను అలలియ పది పది ఏం పదమూడు సంవత్సరాల దగ్గర పనిచేసి దేవుని దగ్గర మోరు ఉన్నా దేవుడు నాన్న బానిస్త జీవితం ఇదేనా నన్ను విడిపి దేవా కొన్ని రోజులు నేను ప్రార్థన చేసిన అలలియ కదా దేవుడు మలుపు తిరిపితే అలలియ దేవుడు ఆశీర్వదించిందంట అది మళ్ళీ ఏమంటారు మళ్ళీ ఎనికి చూడకుండా దేవుడు ముందడుగు వేస్తూ నడిపిస్తా అంటుంది దేవుడు హలలియ్య కదా అట్నే దేవుని దగ్గర నేను ప్రార్థన చేసినా వచ్చి రాని ప్రార్థనతో దేవునికి మూర దేవా నన్ను విడిపి దేవా నన్ను విడిపి దేవా అని చెప్పి కొన్ని రోజులు ప్రాణం చేసినా దేవునికి ఎట్లా చేసినో అన్న యొక్క మూర దేవుడు విన్నాడు హలలియ మరి విని నన్ను ఆ యొక్క నుంచి విడుదల ఇచ్చిను దేవుడు నేను మోస ద్వారా ప్రజలను ఏ విధంగా విడిపించిండో మరి దేవుడు నన్ను కూడా బాలిస బతుకు నుంచి విడుదల నాకు గొప్ప పని ఇచ్చిండు అలలియ కదా నా జీవితంలో తిరుగులేని పని ఇచ్చిండు ఆ పని విషయంలో నేను ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను నడుస్తా మరి నన్ను దేవుడు ఎనకాకి తిరిగి చూరణిలే అలలియ కదా నేను చేసింది ఏమున్నది ప్రార్థన అలలియ కదా ప్రార్థనే మన ఆయుధం బహు బహు బలమైన ఆయుధం అంట అలలియ కదా ప్రార్థన ప్రాథం చేసుకోవాలా వాక్యం చదువుకోవాలా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే రెండు అంచులు గడ్ కడ్గమండ రెండు హలలియా రెండు అంచుల కడ్గం ఇది ఇటు తిరిగితే ఇటు కట్ అవుతుంది ఇటు తిరిగితే ఇటు కట్ అవుతుంది అలలియా కదా దేవుడు మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి ఒక్క అక్షరానికి పది అర్థాలు మరి ఉన్నాయని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అలలియా కదా వాక్యం లోతులకు బహుగా మనం వెళ్ళాలా వాక్యం దేవుళ్ళి ధ్యానించాలా అలలియా ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యానిస్తా ఉండాలా అయితే మరి ప్రార్థ అట్లానే బిజినెస్ చేసుకుంటూ ఉన్నా మరి ఎన్నో సమస్యలు వచ్చినాయి ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉండే అన్ని ఉండి ఉండి కానీ నేను ప్రార్థన చేసినా దేవుడు వాటన్నించి నన్ను విడుదల చేసిండు అలలియ కదా కొన్ని రోజుల తర్వాత బిజినెస్ చేస్తా చేస్తా మరి కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ వచ్చి విపరీతంగా పెయిన్ తో బాధపడి అలలియా కదా మరి మా పాప విషయంలో కూడా చాలా ఇబ్బంది ఉండే ఆమె విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేసిండు అలలియా దేవునికి వందనాలు మరి నాకు స్టోన్స్ వచ్చినాయి అలలియా ఆ స్టోన్స్ వస్తే దేవుని దగ్గర నేను మొరపెట్టినా అలలియా నేను దేవుని దగ్గర మొరపెట్టి దేవుని ప్లాన్ దేవుడు మరి ఆ స్టోన్స్ పడిపోయి అలలియా ఒక్క స్టోన్స్ పడిపోయింది మళ్ళీ కొన్ని మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది నాకు ఏడెనిమిది స్టోన్స్ ఆ పడిపోయి చాలా బాధ ఉండే ఇబ్బంది ఉండే ఎన్నో గోళీలు వాడినా హాస్పిటల్లో తిరిగిన స్కానింగ్ చూపించుకున్నా కానీ నా వాళ్ళ కాలే కాబట్టి నేను దేవునికి మొరపెట్టినా దేవా నువ్వు ఇచ్చిన శరీరం మరి నువ్వు ఇచ్చిన ఈ కిడ్నీలో దేవా మీటిని వీటిని మీరు శుద్ధీకరించు అలలియ దేవునికి మొరపెట్టి దేవుని ప్రాణం చేసిన దేవుడు నన్ను శుద్ధీకరించి ఆ స్టోన్స్ పడిపోయినాయి అలలియ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అట్లా ఆ స్టోన్స్ ఏమైంది అంటే స్టోన్స్ పెద్ద వచ్చేసింది అలలియ పెద్ద స్టోన్స్ వచ్చేసి నాకు టాయిలెట్ కూడా ఆగిపోయింది చాలా ఇబ్బందికరంగా ఉండే అయితే ఏం చేసినా మా డాడీకి ఫోన్ చేసిన నాయన నేను తట్టుకోలేకపోతున్నా మరి పెయిన్ చాలా వస్తుంది మరి నేను ఏం చేయాలంటే ఆపరేషన్ చేయించుకుందామని మా నాయనా నుండి అలలియా కదా మా డాడీ మా ఆపరేషన్ చేయించుకుందామంటే అయితే నేనేం చేసినా అంటే ప్రేర్లా గడిపిన అలలియా ప్రేర్ల గడిపితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది ప్రేర్ చేస్తే పడిపోవాలా కానీ నువ్వు డబ్బుల ద్వారా చేస్తే ఆ ఏమంటున్నా అంటే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి విజయం రావాలా కానీ హాస్పిటల్లో యొక్క మందులు వార్తే విజయం రాదు అలలియ అయితే చంద్రశేఖర ఒక రోజు వాక్యం ద్వారా చెప్పిందండి ఏమని అంటే నువ్వు ప్రారం చేస్తే మరి దేవుడు విడుదల చేస్తే అది సాక్ష్యం బహుగా ఫలిస్తాని ఆ వాక్యం ద్వారా చెప్పిందండి అలలియ అజీజనాలు చెప్పింది కాబట్టి ఆ వాక్యం నాకు గుర్తుకొచ్చింది దేవుని దేవుని ప్రారం చేసిన దేవా ఈ కార్యం జరగాల మరి ఇంత పెయిన్ ఉండే ఈ పెయిన్ పోవాలా నేను దట్టుకోలేకపోతున్నా దేవా ఆపరేషన్ చేయించుకుందామని అంటే మరి నేను బరువు పని మరి ఏం చేయాలా దేవా ఆపరేషన్ చేస్తే మంచా షెడ్ నాకైతే ఏం తెలివా దేవాని దేవుని ద్వారా మోడిపెట్టిన మరి దేవుని ద్వారా ప్రార్థన జయంగా జయంగా ఒక రోజు మరి నేను ఏం చేసినట్టే బాగా ప్రేరలు వాటర్లో ప్రేరలు వేసుకొని తాగిన ప్రార్థనలు గడిపిన దేవు నన్ను బహుగా విడుదల ఇచ్చింది హలలియ చాలా పేనుండే దేవాన్ని చెప్పిన దేవా ఈ కార్యం జరగాలంటే కేవలం నీ ద్వారానే జరగాల అలూయ్య మరి నేను ప్రార్థన చేస్తున్న దేవా నేను సాక్షి నీ సాక్షి బిడ్డగా నన్ను నిలబెట్టుకో దేవా పేను గోరంగా ఉన్నది దేవా నువ్వే నీకు సహాయం చేయి దీన్ని సృష్టించిన దేవుడు కిడ్నీని దేవా మీ దీన్ని శుద్ధీకరించు అని దేవుని ప్లాన్ మరి ఒక్క గోల్లి కూడా వేసుకోవాలో ఒక్క మందు కూడా వేసుకోలో కేవలం ప్రేరాయలు వాటర్ ప్రేరాయలు వాటర్ దారిన దేవుడు నన్ను విడుదల ఇచ్చిండు అలా కదా మరి ఆపరేషన్కి అయితే ఇరవై ఐదు ఇరవై ముప్పై వేలు కావాలా కంపల్సరీ కావాలా మరి హాస్పిటల్కి ఎక్కువైతే కానీ దేవుడు రూపే ఖర్చు లేకుండా తన రక్తంతో నన్ను శుద్ధీకరించుడు అలలియ దేవునికి మోర్పెడితే తన రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించింది కాబట్టి దేవునికి థ్యాంక్ యూ చీజస్ బహు కృతజ్ఞతలు దేవునికి అలలియ కదా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గంలో నిడవక అపహస్తకులు కూర్చుండు చూడన్నా కూర్చోకుండా యహో సన్నిధిలో ధర్మశాస్త్రం ధ్యానించు దీవారాతులు ధ్యానించాలంటే అలలియ కదా మనం లోకాసరిగా పోకుండా మన తలంపులు అక్కడిగా జారకుండా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం దేవరాతులు ధ్యానిస్తానంటే బహుగా ధన్యులం అని దేవుడు వాక్యం ధర చెల్లిస్తా ఉన్నాడు అలలియా కదా అట్ల బిజినెస్ చేస్తా ఉన్నా బిజినెస్ చేస్తా ఉంటే పని చేస్తా ఉన్నానం అలలియ కదా ఒకరోజు దేవుడు మరి వాక్యం ద్వారా మాట్లాడి ఫస్ట్ నేను చదివిన కదా నిర్గమ్మ కాండంలో మరి నిర్గమ్మ కాండంలో అంటే మరి ఆ బేసలేలు వాళ్ళు పేరుగలవానికి అంట దేవుడు విచిత్రమైన పనులను కల్పించటకు బంగారుతోనూ వెండితోను ఇద్దరితోనూ పని చేయటకు సానబెట్టుటకు అలలియ కదా ఇవన్నీ ఇది ఈ వాక్యం నేను తీసి చదువుతా ఉన్నా మరి దేవుడు మాట్లాడుతున్న సానబెట్టుటకు సా అంటే ఆ మనము కత్తెర చాకులు కానీ కత్తెర కానీ ఆ మనం ఇంట్లో కట్ చేసుకోవడానికి నీళ్ళ పీటలే వీటిని సాహన మరి దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చిందంట ఈ విషయం అయితే దేవుని మొరపెట్టినా దేవా మరి సాహన పెట్టిడంటే నాకు తెలుసుది మరి ఇది ఏంది దేవా అని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టినా దేవుని పాన్ కదా మరి ఈ పని ఉన్నాగానే మరి వేరే బిజినెస్ కూడా దేవుడు మరి తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చిండు అలలియ కదా జ్ఞానం ఇచ్చి తన మార్గంలో నడిపిస్తా ఉన్నాడు అలలియ కాబట్టి దేవునికి బహు కృతజ్ఞతలు మరి ఇక్కడ మాట్లాడతా ఉన్నాడు మరి ఏమని అంటే మరియు నేను ధను అహి మాసాకు కుమారుడైన హొలియాబును అతనికి తోడుగా చేసితిని తిని కదా ప్రతి పనిలోనంట మనకు ఏదో విధంగా దేవుడు సాయం చేస్తూనే ఉంటాడు మనకు తోడై నిలుసా అందుకే మనం ఏం చేయాలా ఉదయం మన లేవగానే పడకమేనే దేవునికి మొక్కలజ్జితం కలిగి ప్రార్థన చేయాలా పశ్చాత్త పడాలా దేవా నువ్వు సాయం చేయి నన్ను శుద్ధీకరించి దేవాని మనం దేవునికి చెప్పుకోవాలా వచ్చిరాని ప్రార్థనతోనే దేవుని చెప్తే ఆ వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఇంటా అంటాడు మళ్ళీ ఇన్ని రోజులు మనం పడిపోవచ్చు అలలియా నేనే కానీ మీరే కానీ ఎవరే కానీ పడిపోవచ్చు కానీ దేవుడు ఈ రోజు లేపుతా అంటు కేవలం ప్రార్థన జారా కాబట్టి మనం ప్రార్థన చేయాలా దేవుని ప్రార్థన చేసిన దేవుడు అహిమకరంగా ఉంటే దేవుని ఇష్టాంతగా ఉంటే దేవుడు ప్రతి మార్గంలో నడిపిస్తా ఉంటాడు అలలియా కదా మరి దేవుని ప్రార్థన చేసిన దేవ అన్ని చేసినా నడిపిస్తున్నాం దేవ థ్యాంక్ యూ మరి మరి నేను ఇంటికాడకు పోవాలా నేను ఏదైనా పని చేసుకోవాలా దివా మనకు ఏదైనా జ్ఞానం ఇదేవా అని చెప్పి నేను దేవుని మొరపెడతా ఉన్నా మరి కదా దేవుడు జ్ఞానం ఇచ్చే ఇంటికాడ ఏ విధంగా ఉండి నడవాలా మరి ఆ విధంగా మరి అక్కడ మా ఇల్లు దూరం ఉన్నది అలలుయ్యా కదా పల్లెటూరు మరి నేను దేవుని ప్రాణం చేసిన దేవా మా చుట్టాలు బంధులందరూ సిటీలో ఉంటే నేను పల్లెటూరున్నా దేవా మరి మరి నాకైతే తెలియదు మరి ఇది నీకు మహమకరంగానే జరుగుతుంది అలలుయ్యా నీకు నీకు మహిమ రావాలని మమ్మల్ని ఇంత దూరం నడిపించిన దేవా మరి ఇక్కడ ప్రేరు జరగాల హలలీయ ప్రార్థనలు జరగాల అని దేవునికి నేను అడుగుతా ఉన్నా మరి దేవుడు సాయం చేయాలా అలలియ మరి మీకు ప్రేర్లు పెట్టండి మాకు సేవ జరగాల అలలియ ప్రార్థ ప్రార్థనలు జరగాల మరి దేవుడు అక్కడ మరి దేవుని ఇష్టాసరగా మరి సేకూరు సేకూర లేయాలా అలలీయ మరి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక ఆమె Amen. I thank you sister. Brother thank you. Praised you brother thank you brother. Ah sister thank you sister. Praised you. Brother, vaakyam ichana prarthinchandi Shekhar brother. brother, <coughs> brother, <coughs> brother <coughs> <coughs> ah sister. Sodharam prabhu paashudra jeevanga la tandi Abraham isagya kuppula gopadeva nee parlokam nunchi దేవా ఈ లోకంలో దేవా ప్రతిదీ జరగాలంటే కేవలం నీ ద్వారానే జరుగుతుంది ప్రభా మరి నీ జ్ఞానానుసారంగా ప్రతి బిడ్డ ఉండాలా నడవాలా ప్రాధాన్యతం జీతం ప్రతి బిడ్డకు మీరు దచ్చి జ్ఞానం తెలియదచ్చి దేవా ఈ ప్రేర్లో ఉన్న ఆన్లైన్ ప్రేర్లో ఉన్న ప్రతి మీరు దీవించి ఆశ్రయించు దేవా మళ్ళీ లేని బిడ్డలకు మీరు దీవించి ఆశ్రయించు దేవా మళ్ళీ విధంగా నడిపించడానికి మీరు కృప తెచ్చి జ్ఞానం తెలియదచ్చి ప్రభా పాలద పొందిన వందనాలు థ్యాంక్ యూ మరి వాక్యందరూ కూడా దేవా దేవాక్యం నేర్పి జ్ఞానం తెలియదేమని తండ్రి ప్రేరంశాలు చేసుకున్నాము నేను చేసిన ప్రార్థనాంశాలు అంత కలు ప్రేరంశాలు చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమల దేవా కృపల తండ్రి దేవాస నీకు లెక్కలేని వందనాలు ప్రభా కృతజ్ఞత స్థుతుల స్తోత హళలీ రథ పరిశుద్ధ ఒక సర్వశక్తి మంతర సర్వాధికారి నీకు వందనములు తండ్రి జీవంగళ దేవాన్ని పొందన ప్రభా క్షేమంగా మందని ఇంటికి చేర్చినందుకు నీకు దేవుని యొక్క కృపా బెంబడి కృప మాకు అనుగ్రహించి ప్రభ మమ్మను ప్రోక్షించి ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవాన్ని పొందనాలు తండ్రి దేవ చేత మీరు మాట్లాడిన ప్రభా మరియు బ్రద జీవితంలో కూడా ప్రభా ఎన్నో అద్భుత అలాచకాలు జరిగించిన ఆ యొక్క సాక్షిని బట్టి నీకు వందనాలు దేవా ప్రభా ఇంకా వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను చూడాల దయచని తండి వారి పాపని కృపల్లో జ్ఞాపకం చేసుకున్న ప్రభా శేఖర్ పాప శేఖర్ ప్రద వాళ్ళ పాప ప్రభా ఆ చిన్న పాపని మీద తాకాన్ని ముట్టండి స్వస్థపరిచని ప్రభావ గొంతులో గడ్డలో ఏ శుక్రస్నామంలో కరిగిపోవాల తండ్రి ఆ బిడ్డకి స్వస్థత ఆరోగ్యాన్ని దయచని ప్రభా దేవా ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా ఏమీ లేకుండా ప్రభా ఆ చిన్న పాపకి ప్రభా నీ యొక్క దయించని ప్రభ వీడకి జీవం పొడిగించమని ప్రార్థిస్తుండండి ఏసం విషయాన్ని ముందుకు నడిపించండి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభ ఏసనిక లెక్కల నింబంధనలు ప్రభ ఆ యొక్క కుటుంబం ద్వారా గొప్ప సాక్షి నిలబెట్టమని ప్రార్థిస్తాం అదే రీతిగా ప్రభ శృతి శిస్టర్ విషయం ప్రార్థిస్తాం ప్రభ శృతి శిస్టర్ ప్రభ ఆ పాపకి గ్లాడ్ బ్లాడర్ లో ఉన్న యొక్క స్టోన్స్ ప్రభా ఏ శుక్రస్నామంలో కరిగిపోవాలా దేవ బిడమ్మి తాకండి ముట్టం స్వస్థపరచండి ఆ యొక్క గ్లాండ్ బ్లాడర్ ఉన్న ప్రతి స్టోన్స్ ఏ శుక్ర స్నామంలో కరిగిపోను గామన్ దేవ నీవి ఆత్మాకార్యం పాప వారి కుటుంబీకుల అంతా కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ కుటుంబం అంతా కూడా ప్రభా బలంగా ప్రభ నీ సేవలు వాడబడాలా వారి కుటుంబంలో ఉన్న యొక్క ముగ్గురు కొడుకులను కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం వారి కుటుంబము అంత కూడా ప్రభా నీవే జీవం మీద తీయడం అనే ప్రభా సత్యాన్ని గ్రహించుకొని నీ సన్నిధికి వచ్చుటకు సాయం గ్రహించమని ప్రార్థం ఏసియా గిద్యోన్ బాబు విషయాన్ని కూడా ప్రార్థినాం ప్రభా గిద్యోన్ బాబును కూడా మీరు తాకండి ముట్టని స్వస్థపరిచిన ప్రభా ఆ యొక్క నెక్ ప్రాబ్లం నుంచి ఒళ్ళు దయచిన ప్రభా ఎలాంటి సర్జరీస్ జరగకుండా ప్రభా మరి నెక్ దగ్గర ప్రభా మరి ఏ ప్రాబ్లం అయితుందో ఆ యొక్క ప్రాబ్లం మీరు తాకండి ప్రభా ముట్ట స్వస్థపరచండి జీవం పోయండి ప్రభా ఆ బాబుకి బాగు చేయండి వారి కుటుంబికులు అంత కూడా మన బాధ వేదన దుఃఖం నుంచి విడుదల పొందాల ప్రభా కుటుంబం అంతా శాంతి సమాధానం కలిగి ఉండాలా ఆ కుటుంబం చుట్టూని యొక్క అగ్ని కవచాలు వేసి పెట్టని అదే రీతిగా ఆ కుటుంబంలో వారంతా కూడా ప్రభావ బలంగానే వారిని కృపలో జ్ఞాపకం చేసుకునే తండ్రి దేవసీయ మరి లక్ష్మమ్మ గారి విషయంలో ప్రార్థం తండ్రి తన గర్భ ఉన్న ఆ యొక్క రాళ్ళు మరి ఏ ప్రాబ్లం అయితే ఉందో ప్రభా ఆ యొక్క ప్రాబ్లం చూడాలి దయచండి దేవ మరి యూరినర్ బ్లాడర్ లో ఉన్న ఆ యొక్క ఇన్ఫెక్షన్ కూడా ప్రభా గద్ది కొట్టివ్వండి ప్రభా ఆ తాకి ముడి స్వస్థపరచుని ఆ యొక్క కుటుంబకుల అందంగా ప్రభావ రక్షణ మార్గం నడిపించుకోండి చేయని ప్రభావ వాళ్ళ కొడుకు విషయంలో కూడా ప్రభావ మీద ఆత్మకార్యం చేరిగించండి ప్రభావ వాళ్ళ కొడుకు కూడా మార్మల్సి పొందాలా రక్షణకి రావాల ప్రభావ ఏసీ మరి ఆ యొక్క కుటుంబం అంతా కూడా ప్రభావ నీ సన్నిధికి వచ్చేలాగా ప్రభావ వారిని కూడా గాలసుకొని సన్నిధికి లాక్కరని ప్రభా ఏసియా నీకే స్తోత్రం నీకే వదాలండి దేవా ఏసియా మరి వెంకటమ్మ విషయంలో తండి వెంకటమ్మ ఆంటిం కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి తన చేతి వాపుల నుంచి కాలు వాపుల నుంచి వదల దేవ ప్రతి రిపోర్ట్స్ నార్మల్ గా రావాలా ప్రభావ దేవా ప్రభావ మరి ఆ బిడ్డకి ఏ ప్రభా మరి డాక్టర్స్ కూడా ప్రభా గుర్తుపట్టలేకపోతున్నారు కాబట్టి ప్రభావ ఆ సమస్యకి ప్రభావ ప్రతి అన్నిటికీ కూడా ప్రభా సొల్యూషన్ ఇచ్చే దేవుడు నీవే ప్రభావం కాబట్టి ప్రభ ఆ బిడ్డ చేతులను తాకండి తన కాళ్ళను మీరు తాకి ముట్టి స్వస్థపరచండి జీవన్ పోయండి ప్రభా ప్రతి సమస్య నుంచి వడేలా దయచండి వారి హస్బెండ్ కూడా ప్రభా తాగుడు వ్యసనం నుంచి విడేలా దయచండి ప్రభా మరి తనకు కూడా మారుమంచండి ఆ కుటుంబం అంత రక్షణకి రావాలా ప్రభా మీరా కథను ఎరిగించని ప్రభావి మన అదే రీతిగా ప్రేమిలమ్మ గారి విషయంలో ప్రార్థిస్తుంది మరి గొంతులో ఉన్న గడ్డలు కరిగించండి ప్రభా ఆ యొక్క ప్రతి గడ్డ నుంచి వేడేలా దయచింటండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచండి కుటుంబం అంత రక్షణకి ఆ కుటుంబం అంతా కూడా ప్రభా నీవే జీవం వల్ల దిగువని ప్రభా కుటుంబం అంతా తెలుసుకోవాలి ప్రభా కాబట్టి ప్రభా బిడ్డ జీవితంలో అద్భుత లాచకాలు జరిగించని ఆ కుటుంబంలో ప్రభా ఆ యొక్క శ్రీస్టుల ద్వారా ప్రభా కుటుంబం అంతా విశ్వాసంలో బలపడాలా ప్రభా రావాలా ప్రభా ఏస ప్రతిదీ ఆత్మకార్యం చెరిగించని ప్రభ ఏసాయం చేసి ముందుకు నడిపించని ప్రభా ఏసీ కళ పొందనాలి ప్రభా దేవాస ప్రభాగ్ని గోపాప విషయం ప్రార్థసు ఆ చిన్న పాప కుడి చిన్న ఆ యొక్క కిడ్స్ వ్యాధిని నరల బలహీనతను చూడేలా దయచండి ప్రభావ దేవ ఆ చిన్న పాపను మీ తాకి ముట్టి స్వస్థపరచండి దేవ తల్లిదండ్రులకు సమాధానం దయచండి దేవ ఈ ప్రభా కుమంతకుడు ప్రభా నీ యొక్క రక్షణలోకి రావాల ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటండి దేవ సుందరరావు బుడదడి విషయంలో తండి మరి ఆ యొక్క మరి కిడ్నీ విషయంలో ప్రార్థ్యం ప్రభావ ఆ లివర్ లో ఉన్న ప్రతి సమస్యను చూడాలి దయచండి ప్రభావ ఆ యొక్క కిడ్నీ తాకిమ్ముటి స్వస్థపరిచ నీ యొక్క జీవంని కుమరించని ప్రభా దేవాసు ప్రభా ఇందాకనే సాక్ష్యం విన్న ప్రభ ఎంతో అద్భుత లాజికలు జరిగించిన ప్రభా ఆ బ్రదర్ విషయంలో వీరి కుటుంబంలో కూడా జరిగించమని ప్రదర్శనం తండ్రి వారి సుందరరావు బ్రదరు ఆ డ్రింకింగ్ వ్యసనం నుంచి దయచేసి ప్రభా ఆ లంగ్స్ ని తాకిముడి స్వస్థపరచండి కిడ్నీ తాకిముడి స్వస్థపరచండి తనతో మీరు మాట్లాడండి ప్రభ దర్శించండి ప్రభా తన కుటుంబం అంతా లక్షణంకి రావాలి వారి కుటుంబీకులో ఎంతో బాధ వేదన దుఃఖం చేత ఉన్నారు ప్రభా ఆ యొక్క నుంచి వీడల్లా దయచండి ప్రభా వారితో మీరు దర్శించి మాట్లాడండి ప్రభా ఏసీ అనేక స్తోత్రం నీకేవాలండి దేవారేణుక సిస్టర్ విషయంలో ప్రార్థం తండ్రి ఆ యొక్క కూడా ప్రభా హార్ట్ సర్జరీ నుంచి వీడల్లా దయచేసినందుకు నీకు వందనాలండి ఆ బిడ జీవం పొడిగించినందుకు నీకు వందనాలు ప్రభా అదే రీతిగా ప్రభ మంచి ఆకలి ఎరుగుదలని అనుగ్రహించండి ప్రభా ఆ బలమైన సేవ చేయాల ప్రభ మరి భార్య భర్తల మీద ఆకి ముట్టి స్వస్థపరిచి ఇద్దరు అభిషేకించి ప్రభాని సేవలో వాడుకోండి ప్రభా స్తోత్రం నీకే అవనాలుతుంది దేవాయిశ మళ్ళీ దేవి శిస్టర్ విషయంలో ప్రార్థిష్టం తండి దేవి శిస్టర్ని కూడా మీరు తాకండి ముట్టని స్వస్తపరచండి దేవాయస్రభ ఇలాంటి ఆపరేషన్స్ లేకుండా సాయపడమని ప్రార్థిష్టం తని సమస్య ఏంటో ప్రభ మీకు తెలుసు ప్రభావ ఆ యొక్క సమస్య నుంచి ఉండాలని దైత్యం అని ప్రార్థిస్తాం తని ప్రతి ఒక్క గాయని మీరు తుడిచివేయండి ప్రభా దేవాయ తన భర్తను కూడా మీరు మార్చివేయండి ఆ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ నుంచి వడళ్ల దైత్యం ప్రభా దేవాసు ప్రభావ తనుకున్న ప్రతి అనుమాన రోగాన్ని ఈ గద్దించి కట్టువైబడుగా కామెంట్ దేవా ప్రభా వాళ్ళ భర్తలు మారమంచిన దైత్యని భార్య భర్తల శాంతి సంబంధం ఐక్యత దైత్యం ప్రభా పిల్లల భవిష్యత్తుని దీవించండి ఆశ్రం చేత నింపండి దేవా బిడ నీ సన్నిధికి నీ సన్నిధికి వెళ్ళి అక్కరం అని చెప్పడానికి ఎంతో ఆశ ఉంది ప్రభా కానీ ఏస ప్రతి సమస్య ద్వారా బిడ జీం చేసుకోలేకపోతుంది ప్రభా కాబట్టి ప్రభా బిడతో మీరు ని నీ సంగతి అక్కరండి ప్రభా ఆ బిడ కూడా ప్రభా నీతిని సత్యని ప్రకటింప చేసేలాగా ప్రభా ఆ బిడ మీరు దీవించండి నాశనం చేతనింపండి ప్రభా స్తోత్రం నీకే ఉన్నారు కండి దేవాయూ ప్రభ రీతిగా సరిత శిష్యుల విషయం ప్రార్దర్శించండి వారు బ్లడ్ క్యాన్సర్ నుంచి వీడల్లా దయచేసి ప్రభా దేవాచు ప్రభ ఆ యొక్క బ్లడ్ క్యాన్సర్ నుంచి వీడల్లా దయచేసి ప్రభా వారంతరిని కూడా ప్రభా నీ జ్ఞాపకం చేసుకోండి ఆ పడే ప్రతి పాదను చూడాల దయచే ప్రభా దేవాయిచి ప్రభ ఆ బిడ్డ ఆ యొక్క ప్రభా ఎంతో బాధలో వేదనలో ఉన్నారు ప్రభా కాబట్టి ఆ కుటిమనికి కుటుంబానికి సమాధానం దండి ప్రభా ఆ బిడ్డ మీరు ఏమైనా ప్రభ నడిపించమని ప్రార్థిస్తుంది నీకే వందనాలు ప్రభా మరి లక్కీ పాప ఆ లక్కీ పాపకి ప్రభా బోన్ పెరగకుండా ఉండేలాగా సాయం చేయండి ప్రభా మరి ఆ చిన్న పాపాన్ని మీరు తాకి ముట్టి స్వస్థపరచండి మరి పెద్దగైన కూడా ప్రభా నీ యొక్క నీటిని సత్యని ప్రకటించాల ప్రభావా బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబకులని కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభావ వాళ్ళంతా కాబట్టి ప్రభా యొక్క రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా ఏసీ వాళ్ళతో మీరు దర్శించండి మాట్లాడింది ప్రభా ఏసా కుటుంబాన్ని మీరు ఏర్పరచుకునే సన్నిధికి నడిపించండి ప్రభావ ఏసీఆ స్తోత్రం నీకే అవదనాల ప్రభా జివదాస్ బ్రదర్ విషయంలో ప్రాదుష్యం ప్రభావ తనకున్న బ్లడ్ క్యాన్సర్ నుంచి ఉండాలని దయచిన ప్రభా ఏసీయా తను కోలుకోవాల ప్రభా మంచి ఆరోగ్యం తనకు అనుగ్రహించండి తనకున్న ప్రతి బాధ నుంచి వీడాల దయచని ప్రభావ ఏసు ప్రభా రకరకాల క్యాన్సర్ చేత ఎంతో మంది పీడింపబడుతున్నారు ప్రభావ వారినందరినీ కూడా ప్రభావ కృపల జ్ఞాపకం చేసుకొని వారినందరిని మీ తాకి ముట్టి స్వస్థపరిచని ప్రభావ ప్రతి క్యాన్సర్ నుంచి ప్రభా ఏసుకృష్ణామంలో క్యాన్సర్ అయిపోయినవిగా గవర్నమెంట్ దేవ ప్రతి బిడ్డను రక్షించుకొని సన్నిధికి నడిపించుకొని ఏ ఆత్మ రచించుకోవడానికి వీలేదు ప్రతి ఆత్మకి ప్రభా మీరే కాపుదలగా ఉండి నడిపించమని ప్రార్థం సాయం చేయని ప్రభావ మీ కలియకలిని బంధనాల ప్రభా హంసిక పాప విషయంలో ప్రార్థన తండ్రి హంసిక పాపకు ఉన్న హై షుగర్ నుంచి ప్రభా తీసివేసి ప్రభా బిడ్డకి ప్రభా నార్మల్ గుండెలాగా సాయం చేయని ప్రభా చిన్న పాప ప్రభా మరి ఏం తెలియని పాప కాబట్టి ప్రభా ఆ చిన్న పాపకు వచ్చిన రోగం నుంచి కూడా దయచేయని ప్రభా కుటుంబికుల కూడా ప్రభా ఆ చిన్న పాప విషయంలో ఎంతో బాధపడుతున్నాయి కదా మరి తల్లిదండ్రులకు సమాధానం దయచేయండి ఆ కుటుంబికులను అంత రక్షణకి నడిపించుకుని ప్రభా ఈసారి నీవే తోడో నడిపించాలని ప్రార్థనండి నీకే వందండి దేవ ఎసిఆ నాగేశ్వరరావు బ్రదర్ వేసిన ప్రదర్శనం తండ్రి తనకున్న లంగ్స్ ఆ యొక్క కిడ్నీల ప్రాబ్లమ్ చూడేలా దయచిన ప్రభా ఆ యొక్క దగ్గర కూడా ప్రభావ ఆ కంప్లీట్ యూరిన్ దగ్గర కూడా ప్రభా ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ప్రభా ఆ ఇన్ఫెక్షన్ చూడేలా దయచేసి ఆ బిడ్డల తాకి ముట్టి స్వస్థపరచండి ప్రతి ప్రతి ఒక్క ఏం కలలోని యొక్క జీవంని కుమరించని ప్రభా వారి అందరం కూడా ప్రభావ నీ సత్యంలోకి నడిపించుకుని ప్రభా రక్షణకి రావాలి ప్రభా ప్రతి వారితో మీరు ఏ ఆత్మ కూడా నశించబోదు ప్రభా వాళ్ళ పడిన ఆ యొక్క గాయం నుంచి వాళ్ళ దయచేయమని ప్రార్థిష్టం తండ్రి సాయం చేయని ప్రభా ఆ యొక్క కూటుంబికులు చేసిన ప్రతి తప్పులను క్షమించని ప్రభావ ఆ కుటుంబికులని సన్నిధికి నడిపించుకోమని ప్రార్థిష్టం తండీ ఏ శ్యాం మరి అదే రీతిగా ప్రభా పోల మళ్ళీ ది బ్రదర్ విషయం ప్రార్థిస్తున్న ప్రభా బ్రదర్ కి చక్కటి జవాబాన్ని అగ్రహించని అదే రీతిగా ప్రభా నీ యొక్క సేవలో కూడా ప్రభావ బలంగా వాడబడల ప్రభావ మరి నూతనంగా ప్రభా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి భాషల వరాల చేత నింపండి ప్రభావ ఆ బిడ్డను అభిషేకించిన ప్రభా నీ నీతిని సత్యను ప్రకటించడానికి ప్రభా మరి నీ యొక్క బలమైన ఆత్మచితను అర్పింపు దైచమని ప్రాంతం చండి రేవా ప్రభా ప్రతి వారిని కుర్పులో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ దేవం వల్ల బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభా రకరకాల క్యాన్సర్ చేత ఎంతో మంది ఉన్నారు ప్రభా స్కిన్ డిజీస్ నుంచి ఎంతో మంది ఉన్నారు ప్రభావ వారిని అంతా కురుపుల జ్ఞాపకం చేసుకునే ప్రభావం దేవ రాబోయే దినాల ప్రభు కూడా స్కిన్ డిజీజెస్ రాబోతుంది సెలవు ఇచ్చిన దేవడో కాబట్టి ప్రభా ఏ బిడకు కూడా ప్రభా స్కిన్ రాకుండా ప్రభావ వారిని కురుపుల జ్ఞాపకం చేసుకొని వారి అందరినీ తాకి ముట్టి స్వస్థపరిచని ప్రభా ప్రతి రోగాల నుంచి ప్రభా ప్రతి బిడకు విడుదల దిని ప్రభా నీవి ఆత్మకారం జరిగించి ప్రతి బిడతో దర్శించి మాట్లాడే ప్రభా మరి అదే రీతిగా ప్రభా వారి చక్రవర్తి బ్రదర్ విషయంలో ప్రాదర్శంతో వారి కుటుంబీకులకు శాంతి సమాధానం దచ్చని ప్రభ వారి కుటుంబీకులు ఉన్న ప్రతి సమస్య నుంచి విడదల దయచేయండి అదే రీతిగా ప్రభా మరి చక్రవర్తి బ్రదర్ వారి టీం మెంబర్స్ అందరూ కూడా ట్రైబల్ ఏరియాస్ కి స్వార్థ ప్రకటన చేయడానికి వెళ్తున్నగా ప్రభా వారిని యొక్క పరిశుద్ధాత్మ చెత నడిపింపు వారికి దయచిన ప్రభావ వారు ఎక్కడికి వెళ్ళిన గొప్ప విజయం అనుగ్రహించండి అనేక ఆత్మలకు నీ యొక్క నీతిని సత్యని ప్రకటించడానికి వెళ్తున్నగా ప్రభావ వారిని యొక్క దూతల్ని కాపుదలగా దయచిన ప్రభావ ముఖ్యంగా ప్రభా నీ యొక్క పరిశుధాత్మ తోడు వారికి ఉంచుమని ప్రార్థిష్టం తని సాయం చేయని ముందుకు నడిపించిన ప్రభావ అనేక ఆత్మలు ప్రభా రక్షణ తీసుకోవాలా బ్యాప్తిజం పొందుకోవాలా వాళ్ళు కూడా ప్రభా నేను స్థుతించి ఆరాధించాలా గొప్ప సాక్షిని నిలబెట్టమని ప్రార్థిష్టం ప్రభావ ప్రతి వారితో మీరు మాట్లాడే ప్రభా మరి యొక్క ప్రార్థనా అంశాలన్నీ కూడా బా నీ చెత్తు అప్పగిస్తూ మీరే తోడు నడిపించి ప్రతి బిడని కూడా నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని మరి ప్రతి ప్రాణములు శరీరంలో ఆత్మలు ప్రభా మీ చెత్తుకు అప్పగిస్తాం తండి మీరే మాకు తోడని నడిపిస్తారని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంది తండి మన ప్రభు యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీస్తారు కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపనం ప్రార్థన చేసిన కుటుంబకులందరికీ ఇంకా ఎంతమంది ఆరాధన పాల్గొనేది సదాకాలం తోడింది కాకర్